కీర్తన నూట డెబ్భై రెండు ఏమి వలసిన నిచ్చుడెప్పుడై నను ఏ మరక కొలిచినా నీతడే దైవము ఘనముగా నిందరికి కన్నులిచ్చు కాళిచ్చు పనిసేయ చేతులిచ్చు బలియుడై తను చిత్తములిచ్చు కరుణించి వనరలో నొక్కడే దైవము మత్స్సికతను గొలువ మనసిచ్చు మాటలిచ్చు కుర్చితములేని కొడుకుల నిచ్చును చొచ్చిన చోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చు నిచ్చలు లోకానకెల్లా నిజమైన దైవము పంత మాడి ప్రాణమిచ్చు ప్రాయమిచ్చు ఎంతటి పదవులైనా నిట్టెయిచ్చు వింత వింత విభవాల టేశుడిదే మా యంతరంగమున నుండే అరచేతి దైవము